కాబట్టి శోకమును అంటే నేను ఈ మాట ఏం చెప్పానంటే ముముక్ష అనేది చాలా ఔరుదైన లక్షణం సాధారణంగా ఎందుకు ముముక్షువులు కాదు ములు కాదు ఇప్పుడు స్వామిజీ అది ఆ స్వామి ఎందుకు వెళ్తారు మోక్షం కోసం వెళ్ళటం జ్ఞానం కోసం ఒకవేళ ఎందుకు వెళ్తారు దర్శనానికి వచ్చాడు వస్తామని దర్శనం ఏం దర్శనం చేస్తారు స్వామీజీ అంటే ఏదో అనుకుంటున్నారు మీరు అలా వెళ్ళే దంపుల వెళ్ళిపోతూ ఉంటాడు అనుకుంటున్నారా స్వామీజీ ముడతబడిన శరీరంతో వ్యాధులతో సతమతం ఉంటాడు ఏ డైబెటీస్ తోటో గెలబలు ఆడుతూ ఉంటాడు మీరేం దర్శనం చేస్తారు స్వామీజీ ఏం దర్శనం చేస్తారన్నారు ఏంటి దర్శిస్తారు దర్శిస్తారా గుర్తులేని కళను దర్శిస్తారా దయటిస్తూ శిథిలమైన దేహాన్ని దర్శిస్తారు ఎవరికి దర్శిస్తారు ఎవరి బయట అంత అసందర్భంగా మాట్లాడేటాన్ని ఇంకొకటి స్వామీజీ దగ్గరికి తత్వాన్ని తెలుసుకునేందుకు వెళ్లే మనం అలాగే కానీ దర్శనం లాగా దర్శిస్తారు సో కాబట్టి ఈ అంటే స్వామీజీని దర్శిస్తే ఇంకో కొంచెం పుణ్యం వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించు ఇక్కడ అయ్యప్పని దర్శించు స్వామీజీని దర్శిస్తే ఇంకో కొంచెం పుణ్యం ఊటగట్టచ్చు అని ఏదో ఒక అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోవడమే గాని స్వామీజీని విగ్రహంగా మార్చేయటం ఒక విగ్రహంగా మార్చేసి మనకి విగ్రహాలు కావాలి దీంట్లో విగ్రహాలు గోగులు విగ్రహాలు ఉన్నాయి నాకు బోన్ చేస్తారు స్వామీజీని దర్శనానికి రావాలనుకున్నాను రావద్దు అనిపిస్తా మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే వాటిని దర్శనం చేయండి వేడి చేసి దర్శనమే కదైతే మీ ఇంటి పక్కన ఏదైనా దేవాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి దర్శనం చేయండి నన్ను దర్శించడానికి రావద్దు నాకేదో ఫొటోజన ఫేస్ లేదు ఉన్న పళ్ళు కూడా ఉండిపోయాయి నేను నన్ను దర్శించి ఏదీ లేదు నేను అలాగే చెప్తాను కాదు స్వామి మీరు ఏవో తెలుసుకోవడానికి అయితే చెప్తాను ఏడు చేసుకోవాలనుకుంటున్నారా ముందు చెప్పండి పోడు అవసరం అయితే వద్దుగా నేను నేను వద్దు చెప్తాను నాకు చెప్పకుండా వచ్చేస్తే అది ధర్మం గనక అదే లోపలికి వెళ్ళినట్టు తప్ప అదర్మైనటువంటి ఎంకరేజ్ దాట్ సో ది పాయింట్ ఈ దర్శనములు మీరు చేసి చేసి చేసి ఉన్నారు మీరు చేసినన్ని దర్శనములు సృష్టిలో వెళ్ళడం చేశాడా మీరు లేనప్పుడు అమెరికాకి వెళ్ళండి వాళ్ళు ఎన్ని దర్శనాలు చేశారు ఒకటో ఒకటో చేసుకుంటారు మీరు తెల్లార్ల దర్శనం మధ్యాహ్నం దర్శనం సాయంకాలం దర్శనం ఈ దర్శనం అన్ని దర్శనాలు చేశారు అసహమైన దర్శనం మాత్రం ఇంకా చేయకుండా అలాగే మునిగిపోయారు ఆ మునుక్షత్వము ఒకటి మునుక్షత్వం ఉండాలి ఎందుకు ముముక్షత్వం ఉండాలో తెలిసిన ఈ సంసారముపై ఒక రోత పుట్టాలి ఒక రోత ఈ ఈ దుఃఖము ఇది ఎక్కడికే అర్థమయ్యేది కాదు ఈ భయము ఇది పోయేది కాదు అని ఒక రోత పుట్టాలి విముఖత్వము నిర్మాణం కావాలి అప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆదుర్ధతవుతుంది అప్పుడు మీరు తెలుసుకుంటారు తెలుసుకుని మీరు సంసార బంధం నుంచి విముక్తులవుతారు అని ఒక విషయాన్ని ఆయన ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాడు ఇంకో మాట అంటారాయన అంటే చిదానందరూ అదే అదే కో విశిష్ట శివ కేవలోహం అది ఎట్లు సంభవము అని ప్రశ్న వేసుకుని ఇప్పుడు ఆత్మయములు కర్తృత్వము గోతృత్వము సుఖి దుఃఖి అనే ధర్మములు అనుభవానికి వస్తుంటే సకల ధర్మములు లేని ఆత్మస్వరూపము లేను అని ఏ విధంగా గ్రహించుతాయా అని ఒక ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తున్నాడు ఇప్పుడే ఆత్మయందు వ్యక్తి ధర్మములు ఉండవు నేరు ధర్మకము ఈ విషయాన్ని శంకరుడు చాలా బలంగా ప్రతిపాదిస్తారు నేను గమనించింది మీకు చెప్తున్నా అనుభవజ్ఞులనే అభిప్రాయంతో గమనించిన విషయాన్ని దాచిపెట్టకుండగా మీకు చెప్తున్నా అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది అని తెలిసినా కూడా నేను రిస్క్ తీసుకుని చెప్తూ ఉంటా వేదాంత గ్రంథం భాష్యములలో ప్రకరణ గ్రంథాల్లో ఆత్మస్వరూపాన్ని గట్టిగా ప్రస్తావించారు ఆయన శంకరులు ఉపాసనలను వాటిని పట్టించుకోలేదు ఆయన ఆత్మస్వరూపాన్నే చెప్పడంతో ఆయన తన శక్తిని అంతనే వినియోగించారు అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఆత్మస్వరూ ఆత్మజ్ఞానంపై పెట్టిన ఫోకస్ వీళ్ళు పెట్టుకోరు వీళ్ళు ఏం చేస్తారంటే ఉపాసనలు కర్మల్లో పండుగతారు ఈ ఉపాసనలకి కర్మలకి శంకరుడు పేరు తెలివిస్తారు ఆ శంకరుడు వేరని వీళ్ళకి తెలియదు ఎవరైనా చెప్పినా తెలుసుకునే స్థితి ఉండదు అన్నపూర్ణ అష్టకం ఉంటాడు శంకర ఆ శంకరుడు వేరే బాబు ఆ శంకరుడు ఈ భాష్యాల శంకరుడు కాదు నన్ను అడిగితే నేను కొండబోద్రెట్టినట్టు చెప్తూ ఉంటాను ఆ శంకరుడు మీరు సౌందర్య ఆ తంత్రమంతా కూడా శంకరాచార్యులకు ఏమీ సంబంధం లేదు సంబంధం లేదు కాబట్టి మీరు పెట్టుకున్న కర్మలకి శంకరులకి ఏమీ సంబంధం లేదు నేను చేసే ఉపాసనలకి శంకరులకి ఏమీ సంబంధం లేదు ఇవన్నీ కూడా ద్వైత ప్రధానంగా ఈ మధ్యకాలంలో కుట్టుకొచ్చినవి తప్ప శంకరులు ప్రధానంగా ఒక్క అంశమునే బోధిస్తారు అదేవి తనే కోశిష్ట శివ కేవలోహం ఆత్మస్వరూపములు మాత్రమే ఆయన బోధిస్తూ ఉంటారు అది ఒక పాయింట్ జనరల్లీ నెంబర్ వన్ అలా ఎందుకు చెప్పడం అంటే మీరు ఎస్ట్ కావద్దు అని ఓకే నెంబర్ టూ ఆ ఆత్మ నిర్ధారణ మీరు చేపండి ఇప్పుడు చెయ్యి అన్నారు అనుకోండి దానికి ఎవరు కొన్ని గుణాలు చెప్పచ్చు రూపాన్ని చెప్పచ్చు ఆత్మహాకి కూడా ఫిజికల్ ఫార్మ్ ఏదో ఉంటుంది అగ్ని అంటే ఫిజికల్ ఫార్మ్ ఉన్న చోట్ల ఉంటుంది లేని చోట్ల లేదు ఇప్పుడు వేరు ఫిజికల్ ఫార్మ్ లేదు మంట అంటే ఫిజికల్ ఫార్ము లేదు వేసవిలో వేడి మీకు కనబడుతుందా ఫిజికల్ ఫార్మ్ లేదు చర్మానికి వస్తుంది మన అంటే కంటి కనపడుతూ ఉంటాయి కాబట్టి అగ్ని దేవుడు వచ్చేపడికి ఇటువైపు కూడా ఉంటాయి ఒక ఫార్ము కనపడుతుంది ఫార్మ్ కూడా లేదు వాయు అసలు రూపము అసలేదు స్పర్శగలదు ఒక ధర్మము స్పర్శ ధర్మం ఉండదు ఈ గాలి వేడిగా ఉంది గాలి చల్లగా ఉంది అంటే ఏదో కొంత ధర్మం దానికి ఆకాశానికి మీరు ధర్మం చెప్తారు చెప్పండి చూస్తాను నేను స్పేస్ మీరు ధర్మం చెప్తారు మీ తల్లిదండ్రులు ఉపయోగించి స్పేస్కి ఏ ధర్మం ఉందో చెప్పండి స్పేస్కి ఏ ధర్మము స్పేస్ ని వాసన ఉందా రుచిందా రూపు స్పర్శంగా అలా తెలుసుకోండి ప్రస్తుతాన్ని నేను మళ్ళీ నా మీద మూడు పక్షం చేయొద్దు నేను ఒక దృష్టాంతం చేసి చెప్తున్నాను స్పేస్కి ఏ రకమైన ధర్మము లేదు ఏ గుణమైనా ఉందా స్పేస్కి లేదు రంగు లేదు రుచి లేదు వాసన లేదు రూపు లేదు అలాంటి స్పేస్ లేకుండా ఇవేదైనా ఉన్నాయా అసలు సృష్టి ఉండదా లేదు ఆత్మ స్పేస్ స్పేస్ ఎంటిది స్పేస్ కలితే కూడా సూక్ష్మైనది కాబట్టి ఆత్మయం ధర్మం లేనో ఉండవు ఏ విశేషంలో ఉండవు మంచిది ఆత్మ అంటే ఎవరు అంటే ఇప్పుడు చూడండి జన్మలు చాలా అతి చెరిగితే ఎట్లుగలవారు ఆత్మకు ఆత్మకు ఏ విశేషంలో ఎవడితే బాగా కలవించారు అవును ఆత్మంటే అనుకుంటున్నాం లేదా అంటే కంగారడతాడు అయి బాబోయి నాకే విశేషములు లేదా అంటే ఇప్పుడు నాకు పొలం లేదు మతం లేదు వర్గం లేదు ఇది కర్తృత్పం లేదు ఓకృత్ పులు లేదు సుఖీత్వం లేదు నేను తల్లిని కానీ తల్లిని కాను ఆ కొడుకులు కాను మనవల్ని కాను పుట్టలేదు చావు లేదు నాకు అయిపోయి అది ఉంటుంది మాట మన జగన్లు కావాలి మాకు నామరూపాలు కావాలి కర్తృతృత్వాలు సుఖీ సుఖీ కొడుకు కోడలు మనవడు మనవరాలు నేను తాతని నేను మామ్మని ఇవన్నీ మాకుండాలి ఇది ఎక్కడ ఆత్మైందలా ఉండదు ఆత్మ ఆత్మ నేను ఓ మహాత్మని ఎంతవరకు అయితే నువ్వు నీ గురించి నేను ఏదో ఒక ఫలానా ఉండాలి అని అనుకుంటావో అంతవరకు నీ స్వరూపం నీకు తెలియకుండానే ఉండిపోతుంటాను నేనేదో ఒక ఫలానా అడి ఉండాలి ఏడు అడి ఉండాలి నేను తల్లి నేనేనో కొడుకున్నాను ఫలానా గోత్రం వాడినాను ఫలానా నక్షత్రం వాడినాను ఫలానా రాశి వాడినాను ఎవరు కట్టుకుంటాడు కల్పనలకి హద్దు ఉన్నది కల్పనలకి హద్దు లేదు నేను ఫలానా సింహరాశి వాళ్ళని అంటాడు లేకపోతే మేషరాశి వాళ్ళ మేషము మేషం ఏమిటి మేషం ఎక్కడ ఉంది మేషం అంటే మేక ఎక్కడ ఉంది మేకగి మీకు సంబంధమే ఉంది మేషరాశి మండలం లేకపోతే ఈ గోత్రమనో ఆ గోత్రమో ఏదో ఒక ఫలానా ఉండాలి వీడికి ఏదో ఒక ఫలానా ఇంకబండి కులం కులం వేసిస్తున్న ఫలానా మతం దాన్ని వేసిస్తున్నది ఫలానా ప్రాంతము పల్ల్యాళి మద్రాసి భాష తమిళ తెలుగు ఏదో ఒక ఫలానా వీడై ఉండాలి అని ఈ విధంగా తమ గురించి నేను ఏదో ఒక ఫలానా అయి ఉండాలి సన్యాసం కూర్చుని ఉంటాడు కూర్చుని సన్యాసిని అంటాడు అంటే అది ఫలానా అయి అని కూడా దశనాని అంటాడు సరస్వతి వాడు భారతి నేను సరస్వతి అంటాడు వాడు దండి నేను అదండి అంటాడు మరొకడు త్రిదండి సో ఈ విధంగా అన్ని ఇంటికి సన్యాసంలో కూడా చాలా భేదాలు ఏదో ఒక దాన్ని పట్టుకుని ఉంటాడు అంటే ఏదో ఒక ఫలానా అయితే దాని మీరు ఉండలేదండి ఏదో ఒక పవానా అవ్వాల్సిందే అలా ఎంతవరకైతే ఏదో ఒక ధర్మాన్ని తన మీద ఆరోపించుకునే ప్రయత్నంలో ఏమిటి కాదో అనగా నేను ఏదో ఒక పలానా అయ్యాలి ఐ మస్ట్ బి సంబాడీ అనే చోరణవరకు వీళ్ళకి ఆత్మస్వరూపము తెలియబడదు ఏనాడైతే ఐ హాఫ్ నథింగ్ ఇన్ I am no particular that can be described or visualised, described by words, visualised by mind, anything particular I am not. Finally, it is not серьёз Kane. Since I am Computers, being gradedhed byarsita. Even my brain is neighbours, Pearl Severy seldom年 from iniasis, Passam mott מחujandoo For my brain I have never realised it. So,ooham hutom Otiy and stupid feeling ఆ విషయాన్ని ఆయన మధుసూదన సరస్వతి చాలా చక్కగా నిరూపించినాడు అక్కడతో ప్రథమ శ్లోకం పూర్తయిందండి నేను మళ్ళీ చెప్పిందే చెప్పానేమో నాకు గుర్తు లేదు ప్రథమ శ్లోకం పూర్తయింది ఇంక ఇప్పుడు రెండో శ్లోకాన్ని కొద్దాం వర్ణ శ్రమ ఆచార ధర్మ అనాత్మాశ్రయా రెండు మాటలు కాబట్టి ఒకే మాట మీరు అనాత్మాశ్రయాహం సమా సహానా అలా చదవకూడదు అలా మీరు కొంచెం ఓకే పట్టుండి అనాత్మాశ్రయా అహం అని చదవకూడదు ఎవరైనా చదువుతున్నా అంటే వారికి తెలియదని అర్థం అలాగే బ్రేక్ పెట్టకూడదు అండి సమాసపదం పైగా మీరు సమాసపదో అని గుర్తించకుండా అనాత్మాశ్రయ అహం దగ్గర ఆపారనుకున్న ఏదో అహంలా విన్నారో అది అహం కాదుగా అనాత్మాశ్రయ కాబట్టి అహం మధ్యాస కలిపే చెప్పాలి కోశిష్టవలో నేను మాట్లాడదా మీరు జాగ్రత్త వ్యవస్థలో ఉంటారు కదా ఎప్పుడో లేస్తారు దొంగ నాలు ఐదుకో ఆరుకో లేస్తారు ఏదైతే రాత్రి తొమ్మిదికో కొడుకు పడుకుంటారు ఈ మధ్యలో ఈ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నదొక్కసారి ఒక లాగ్ మీరు చేసుకోవాలి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు నిద్ర వేసుకొని మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో ఎవరు బహుశా ఎవరకుంటూ ఉందని మీరు పరిశీలన చేసుకోవాలి ఇది ఆత్మ పరిశీలన చేసుకుంటేనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది మీరు బహుశా నేను మీ తరఫున మీకు నేను ఊహించి చెప్పమంటాడా బహుశానుకుంటూ ఉన్న ఒక అమ్మగారు నిద్రలేశారు అమ్మగారు లేచారు అనుకోండి ఆ నిద్ర లేచాను కదా ఏదో పడుకుని నిద్రపోతున్నాడు మొత్తం వీళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి వాటికి కాఫీ అది కాచిపడితే వెళ్లి తాగుతారు అని ఆమె తన గురించి తాను ఇంటి యజమాను రాళ్ళను అని అనుకుంటూ పిల్లవాడు వేస్తాడు అప్పుడు ఆవిడ తన గురించి తాను ఏమనుకుంటారు నేనే తల్లి అని అనుకుంటారు భర్త ఆఫీస్కి టైమా స్టాటేజీ టైవా అని అంటారు అంటే నేను భాగ్యము అని అనుకుంటాను ఇలా పని మనిషి వస్తుంది అమ్మాయి వస్తుంది ఆ పని మనిషిని చూడగానే ఈయన ఏమనుకుంటారు అది పని మనిషి నేను యజమాను రాళ్ళను అనే థింకింగ్ ఉంటుంది కదా ఈ కొంచెం మారుతోంది వాళ్ళు కూడా కొంచెం తెలివితేటలు మరియు పని మనిషి అనే మాటలు విలుబెట్టి డొమెస్టిక్ హెల్ప్ అనడము ఇలాంటివన్నీ మొదలుపెట్టారు మొత్తానికి భాష మారిన ఆ భావం ఉంటుంది కదా నేను దీనికి జీతం ఇచ్చేదాన్ని అన్ని జీతం తీసుకునేది కాబట్టి పని చేయించే దానిను పని చేసేది అని అనుకుంటారు ఈ లోపంలో మిత్రులు అమ్మలత్త ఎవరో కనపడతారు వీళ్ళు మన మిత్రులు నేను అని అనుకుంటారు ఇలా అనుకుంటూ ఉంటారు ఈ లోపంలో జోతి దగ్గర జీపం పెట్టాలని అప్పుడు నేను భక్తురాలను వెంకటేశ్వర స్వామికి నేను భక్తురాలను అని అనుకుంటారా ఇలా అనుకుంటా అనుకుంటా అనుకుంటా రాత్రికి తొమ్మిదితో పదవి పడుకునేది అనుకుంటారు ఎప్పుడైనా ఆ పరమాత్మ స్వరూపము నేనే అనుకుంటారా ఒక్కసారైనా అనుకు మీరు మీరు యథార్థంగా చెప్పండి ఎప్పుడైనా ఒక్కసారైనా అనుకున్నారా నేను ఒకరిని అడిగాను ఒక అమ్మగారిని అడిగాను ఏమో ఒక్కసారైనా మాట వలసటైనా పొరపాటునైనా ఆ పరమాత్మ స్వరూపము నేనే అనుకున్నారా లేదనుకోండి మీరు యథార్థం చెప్పండి అనుకోలేదు ఎంతకాలం నుంచి చదువుతున్నారు వేదాలతో అది ఇప్పుడు అడిగితే ముందు మీ మాట అడక్రము అడిగాను అనుకోండి కాబట్టి మీరు ఎంతగా దశాబ్దాల నుంచి చదువుతున్నారు లేదా అరవై ఏళ్ళ వేదాలతో వల్లించేసారే రోజులో ఎన్నిసార్లు అనుకున్నాను నేను పరమాత్మ స్వరూపుడ నేను ఎప్పుడనుకో అయ్య రామ ఇంత ఉద్యోగం లేక రామ తీర్ ఎక్కన్నారో ఈ సన్యాసులు ఉన్నారనుకోండి వాళ్ళు నేను సన్యాసిని నేను గురువును నేను ఆశ్రమాధ్యక్షుడను అని ఎదురులో అనుకున్నాను తప్ప నేను శివ పేరలోహమ్మని ఎప్పుడైనా అనుకుంట నాలుగు కోసరిస్తే అనుకోను లేని బోలిస్టివర్ ని లేని డైబెటిక్ పేషెంట్ ని లేని ఆశ్రమానికి అధ్యక్షుడిని వీళ్ళందరికీ గురువుని వీళ్ళు అనుకుంటాడు తప్ప శివ కేహం అని అనుకో నెగిటివ్ దృష్టాంతం చెప్తా అనుకునేవాడు ఉంటే వాడు స్వామి రామతీర్థ ఉన్నాడు అంటే ఇది ఎప్పుడైనా ఒక్కటిసారి ఖాళీ చేసుకుని ఏకాంతంగా ఉండు నిటార్గా కూర్చొని కళ్ళు మూసుకుని దట్ డినిటీ మై సెల్ఫ్ నా హృదయంలో ఆ పరమాత్మ తత్వము ప్రకాశిస్తోంది ఆ దైవత్వము నేనే అని అనుకో అని అనుకుంటూ ఇప్పుడు ఏమవుతుందో చూస్తున్నా ఆ దైవత్వం అది ఒక్క ఇదుటిలో ప్రకాశిస్తుంది ఎందుకంటే అది ప్రకాశించడానికి సిద్ధంగా వేచి ఉన్నది నాకు అందులో ఇట్వి ఓపెన్ అంటు యు కాల్ యూ కాల్ విల్ బి ఆన్సర్డ్ ది వెయిటింగ్ బ్యాక్ టు మేనిఫెస్ట్ నేను దానికి ఛాన్సే ఇవ్వకపోవడం చేత అది కప్పు పడిపోయి ఉన్నది తదే కోపశిష్ట శివ కేవలోహం అని అనుకోండి మీరు ఈ తదే కోపశిష్టాచంద్రదేత అది పైదాన్ని బట్టి వచ్చిన వాక్యం కౌక్రోహం పట్టుకోండి శివః కేవలోహం ఆ కేవలహీకు తీసేస్తే శివోహం ఆ శివహా శివోహం అనకాలి సోహం అనకాలి అంటే భక్తి మాది ఏంటి అని వీళ్ళ బెండ భక్తికి లోపం వస్తుందేమో అని బెండ రమణ సోహం నుంచి భక్తి వేరే ఏదీ లేదు అని చెప్పారు సోహం శివోహం ఇది జపం చేయడం కాదు మళ్లీ మీరు మాల చేస్తే ఏమో ఉపయోగం నేను జపం చేయడం అంటే నేనేమంటున్నానంటే ఫీలింగ్ లేదు దిగిలిటీ విడీతో యాక్షన్స్ మైండ్తో థింకింగ్ హృదయంతో ఫీలింగ్ ఆ హృదయంతో హృదయంలో మీ యొక్క దైవత్వాన్ని మీరు భావన చేయుడు అని మీకు అనుభవానికి వస్తుంది శివ కేవలోహం అంజర్నే శంకరుడు పదే పదే పదే పది శ్లోకాల్లో కూడా ఆ శివ కేవలోహం అనే పల్లవిని పట్టుకుంటారు ఈ సంగీతం వాళ్ళు పల్లవిని పట్టుకుని రాపాడిస్తారు బ్రోచేవారెవరుగా దాన్ని ఓ పది సార్లు అంటాడు అనుపల్లవి సార్లు అంటాడు చరణాన్ని ఒకసారి అంటాడు ఆ పల్లవిని ఊరికే సాగరిస్తూ ఉంటాడు బ్రోచేవారెవరుగా నిన్ను అదే పదిసార్లు అభివాలి ఆయనకి మనసొప్పని ముందుకు సాగటం అంటే అవినీతిలోకి అది ముఖ్యమైనది దాని మీద మనస్సు పెట్టమని అలాగే ఇక్కడ కూడా శివ కేవలోహం ఇప్పుడు దీనికి అవతారిత ఈ శ్లోకాన్ని ఎంత చూసి చేస్తారు వధుసూదర చాలా అద్భుతంగా ఎక్కడ చూసి చేశారని నాకు మాట లేవని చెప్పాడు వీడు వింటే ఆశ్చర్యపోతారు బ్రాహ్మణో విజేత అని శాస్త్రము గలదు అంటే బ్రాహ్మణ బృహస్పతి సరేన విజేత అని ఒక మాట రాజా రాజసూయేను స్వరాజ్యకాజేత అని ఇలాంటి మాటలు ఉన్నాయి నిషాదస్థపతి రాజే అని ఇంకొక మాట గలదు సో అంటే ఆ పట్టుదల వర్ణాన్ని బట్టి ఆ కర్మని చెయ్యాలి క్షత్రియుడు బృహస్పతి సభను చేయడానికి వీలు లేదు బ్రాహ్మణుడు రాజసూయను చేయడానికి వీలు లేదు మంత్రాలు వర్ణించడమే తప్ప కర్మని రాజే చేయాల్సి అలాగే బృహస్పతి సమములు బ్రాహ్మణుడే చేయాలి అనే ఇలాంటి వాక్యాలున్నాయి ఈ వాక్యములు ప్రమాణమా కాదా వేదం కదా అది ప్రమాణమా కాదా ఆ కర్మ వర్ణ వర్ణము ఆధారితముగా ఉన్నది అది ప్రమాణమా కాదా అని ప్రశ్న వేదనెట్టారు ఒకవేళ అది ప్రమాణమంటావా అప్పుడు వర్ణముల అతీతమైన ఆత్మను చెప్పే ఉపనిషత్వాక్యములు అప్రమాణం అయిపోతాయి వాడికితే విరోధం వస్తుంది అని ఒక ప్రసక్తిని వేదనెట్టారు లేదనస్తే చూడండి వర్ణమును చెప్పి వన్నప్రధానంగా కర్మను చెప్పేటువంటి సందర్భంలో ఉండే వాక్యములు ఎంతవరకు అయితే మనిషికి తన స్వరూపము తెలియదో అంతవరకు మాత్రమే అవే అవి ఆచరణలోకి వస్తాయి ప్రమాణం అంటే ఆచరణలోకి వస్తాయి అని అభిప్రాయం అవి ఒక అర్థాన్ని కలిగిస్తాయి ఆ అర్థాన్ని చేస్తాడు నేను క్షత్రియుడులో అనుకున్నవాడు రాజశుడు ఏం చేస్తాడు నేను బ్రాహ్మణుడను అనుకున్నవాడు బృహస్పతి సవాన్ని చేస్తాడు కాబట్టి ఆ వాక్యములు వాళ్ళకు రకమైన ప్రోత్సాహాన్ని కలిగించి వాళ్ళ చేత ఆ కర్మలను చేయిస్తాయి ఇండక్షన్స్ వాటికి బలము ఆ సందర్భంలో మనిషికి తన స్వరూపము తెలియనంత మాత్రమే ఈ మాట ఈ కర్మలను వేదమే విధించినది కనుక ఆ వర్ణములు సత్యములా అసత్యములా అని ఆయన లేవరించాడు ప్రశ్న ఆయన అంటున్నాడు ఆత్మస్వరూపము తెలియనంతవరకు ఈ వర్ణములు సత్యములుగా భాషిస్తాయి తప్ప ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత వర్ణములకు సత్యత్వము ఉండదు అని అంటున్నాడు ఆద్యం సర్వాం ప్రమాణానాం అవిద్యావద్శయత్వ తద్దశాయా బాధాభావా అని ఒక దృష్టాంతమంది ఇది ఘటము అని మీరంట ఇది ఘటము అన్నప్పుడు ప్రమాణమేమిటి కన్ను మనస్సు ప్రత్యక్ష ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము చేత ఇది ఘటము అని మీరన్నారు ఈ ఘటజ్ఞానము ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైన ఘటజ్ఞానము మృత్తికే మృత్తిక ఒక్కటివే సత్యము అనే శాస్త్రీయ జ్ఞానము చేత తిరస్కరింభముడిందా లేదా తిరస్కృతమైనది కదా టికెట్ చేయడం సత్యమని తెలుసుకున్నవాడు ఘటం సత్యమని అంద ఘటం ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైనా కూడా అది నిరాకరింపబడుతోందా లేదా అదేవిధముగా బ్రాహ్మణో యుగేత క్షత్రియో రాజా యుగేత ఇత్యాది చేత బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములు ప్రమాణ సిద్ధములుగా భాషించినప్పటికీ ఎంతవరకైతే ఆత్మస్వరూపం చేయడము లేదో అంతవరకే అవి ప్రమాణములుగా భాషిస్తాయి ఆత్మ వర్ణములతో అతీతమైనది అని తెలిసినప్పుడు ఈ వర్ణమును బాధింపబదును దోసిపుచ్చబదును అని అంటాడు అని అంటే ఆయన చెప్పినట్టు అంటే ఎలాగైతే ఘటమును సిద్ధింపజేసే ప్రత్యక్ష ప్రమాణము వృత్తి యొక్క ఏకత్వము చెప్పే శాస్త్ర ప్రమాణము చేత చిరస్కృతమవుతున్నదో అదే విధముగా వర్ణమును సిద్ధింపజేసే కర్మాకాండలి వాక్యముల యొక్క ప్రామాణ్యము ఆత్మస్వరూపం తెలిసినప్పుడు తిరస్కరింపబడుతుంది ఆత్మస్వరూపం తెలియనంతములకు మాత్రమే వ్యవహారములండి ఉంటుంది అని అంటున్నాడు కాబట్టి వ్యవహారమే ఉంది కాబట్టి అది సత్యం అయిపోదు వ్యవహారంలో అనేక అది సత్యం అవ్వాలని ఏమీ లేదు ద్వితీయ ఇష్టాభత్తురేవా అంటే ఎవరిని ఆత్మస్వరూపం తెలిస్తే ఈ వర్ణములనేవి లేకుండా పోతాయి కదా అంటే మాకది అది అది కాదే మాకేదో అభ్యంతరం లేదు అని చరితరుడు ఈ శ్లోకాన్ని మాకే అంగీకారమే మాకు అధ్యక్షమే దాంతో మాకేమి లేదు ఆత్మస్వరూపమునందు వర్ణములు దేని ఉంటుందో తెలుసుకోండి దేహాభిమానము కలిగిన బుద్ధి ఎన్ను ఉంటుంది అర్థం దేహాధ్యాసం ఉండాలి దేహమే నేను అనే అధ్యాసం ఉండాలి ఆ అధ్యాసను బట్టి ఈ దేహము పుట్టినది అనే అజ్ఞానం వదలవు ఆత్మకు పుట్టుక ఈ పాఠాలు చెప్పిన వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఆత్మకు పుట్టుక పాఠం చెప్తారు ఆత్మకు పుట్టుక పాఠం వెలుగుతారు పాఠం వెళ్తూ వాళ్ళు పుట్టుక ఉంటుంది చాలా ఇది ఎక్కడ అంచేకనే వీళ్ళు ఈ వ్యవార్థం యాభై వేళ్ళు కాదు ఐదు వందల వేలు జరిగిందో వీళ్ళు ఇలాగే తప్ప దానికి ముందుకు వెళ్ళడం అనేది సో అయిన దయకృష్ణ అయింది కమింగ్ బ్యాక్ ది పాయింట్ ఈ దేహమే లేము అని దేహాభ్యాస పెట్టుకుంటాడు దేహంతో దాన్ని బట్టి వేడు పుట్టేము అంటాడు ఓ పుట్టిన ఏదో ఎవరు పెట్టిన ఓ జాతం ఒకటి రాష్ట్రం ఎవరు అడుగుతాడు అవ్వండి నా బతుకు ఎలా ఉంటుందో నేను చెప్తారా అంటారు లేదా నీ బతుకు మీరు అంత బైపోయిందా వాడు చెప్తాడా నీ బతుకు గురించి వాడు కార్యక్రమం కొట్టి వాడు చెప్తాడు వాడికి ఎగురు వస్తుంది నీ బతు గురించి నీ బతుంది మీకు ఎదురు తెలియదు మీరు పెద్ద వాళ్ళు వారెవరో చెప్పాలి మీకు నీ బతుకు గురించి ఇది నాట్ఫుల్ హౌ డూ సూ ఇట్ నాట్ షేరిఫుల్ ఎనివై ఈ దేహమే నేను అనే అజ్ఞానం చేత నేను కుట్టాను అలా నా చోట కుట్టే బ్రాహ్మణుల కుటుంబము కుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణు ఉన్నాను ఓకే కాబట్టి బ్రాహ్మణ అంటే ఎలాగే ఏ కుటుంబం బ్రాహ్మణ ఏది కాదు ఏమిటి దానికి లెక్క అంటే మీరు ఇంటి ప్రేమ చెప్పాలి ఇంటి ప్రేమను బట్టి మీరు వందాన్ని నిర్ధారించారు ఇప్పుడు ఇంటి పేరు ఏదైనా చెప్పారనుకోండి అది ఆ ఇంటి పేరు చూడగా వీళ్ళు బ్రాహ్మణుడు ఆ ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసిన పేరు ఉంటుంది లేకపోతే ఒక ఆవకాయల సుబ్బారావు ఆవకాయల సుబ్బారావు అంటే ఇప్పుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా పైష్యుడా సుంటుగా చెప్పడం అంటే నాకు తెలియదు కానీ ఒక ఆయన వాళ్ళు బ్రాహ్మణుడైన వాళ్ళు నీకు తెలియదా అంటే అంటే ఆవకాయల వాళ్ళు బ్రాహ్మణులు అనమాట ఓకే ఆవకాయల వాళ్ళు బ్రాహ్మణులను ఉన్న బాధ ఉంది ఆవకాయ వయస్సు అంతా నేను ఎప్పుడైనా గమనించారా ఆవకాయ వయస్సు చెప్పుకుంటారా నన్ను రెండు ఏళ్ళు రెండు వందల ఏళ్ల క్రితం లేదు కాబట్టి ఈయన బ్రాహ్మణుల వయస్సు అంతా రెండు ఏళ్ళు రెండు వందల ఏళ్ల ంటారు కడుపుంటే కానీ వ్యవహారాలు కాబట్టి ఇది ఆలోచించి పరిశీలిస్తే నిలబడి ఏమీ కావు అటు గురించి దాన్ని కొట్టుకుని నేను ఫలానా వర్ణము అని వీడు గెలగలాడుతూ ఉంటాడు నీ యథార్థ స్వరూపము ఈ వర్ణాభిమానం ఉన్నంత వరకు ఉండదు తర్వాత వర్ణాశ్రమాచార ధర్మా అనే మాట ఉన్నది దాన్ని ఆ ద్వంద్వ సమాసం యొక్క లక్షణాన్ని బట్టి వర్ణాచార ధర్మా ఆశ్రమాచార ధర్మా అని రెండు రకాలుగా వద్యమన్నారు వర్ణ అంటే బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది ఆశ్రమ అంటే బ్రహ్మచర్య గ్రహస్థ ఇత్యాది వర్ణములకు ఆచారములు ఉంటాయి ఆశ్రమములకు ఆచారములు ఉంటాయి వర్ణములకు ధర్మములు ఉంటాయి ఆశ్రమాలకు ధర్మములు ఉంటాయి ఇవి ఆత్మస్వరూపంలో ఉండవు ఇప్పుడు వర్ణములకు ఏముంటాయి ఆచారములు ధర్మములు ఉంటాయి బ్రాహ్మణాది వర్ణములకు ఆచారములు ఏముంటాయి స్నానము శౌచము ఇత్యాదులు సన్యాసాది ఆశ్రమములకు ఆచారములు అలాంటి స్నానము శౌచము ఇత్యాదులు ఉంటాయి బ్రాహ్మణాది వర్ణములకు ధర్మములేముతాయి బ్రహ్మచర్యము గురు సేవ ఇత్యాదులు ఉంటాయి సన్యాసాది ఆశ్రమములకు ధర్మములు ఏముతాయి మళ్ళీ గురు శుశ్రూష అధ్యయనము ఇత్యాది ధర్మములు ఉంటాయి కాబట్టి ఆచారములు ఉంటాయి ధర్మములు ఉంటాయి మీరు చేసి పొందరు ధర్మములంటే మీ స్వరూప స్వభావాలు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ ఉన్నాడు అనుకుంటే నవ్వుకుంటాడు అదే ఆచారం సత్యములు పాస్తాడు అది ధర్మే అలాగే అలాగే క్షత్రియులకు పరాక్రమము పోషము కలిగి ఉంటారు ఇదంతా మనం గీతాయిత్యాది గ్రంథాల్లో చూస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా వర్ణములు గాని వర్ణముల యొక్క ఆచారములు గాని వర్ణముల యొక్క ధర్మములు గాని ఆశ్రమములు గాని ఆశ్రమముల ఆచారములు గాని ఆశ్రమముల ధర్మములు గాని ఆత్మస్వరూపమునందు ఉండవు అంటే ఏమైంది అక్కడికి బ్రాహ్మణులు ఎందు ఎందు సూత్రుని ఎందు క్షత్రియులందు ఇతర అపశూద్రాది ఇతర కులముల వారి ఎందు అందరు ఎందు వర్ణములు ఆశ్రమములు ఆచారములు ధర్మములు వేర్వేరుగా ఎందు ఒకే ఒక ఆత్మగలదు అని తేలింది ఇప్పుడు దృష్టి దేవుడు కర్మ చేసిన వాడు ఉన్నాడనుకోండి వాడి దృష్టి దేని మీద ఉంటుంది దేహము కర్తృత్వము భౌతృత్వము వర్ణము వాడి మీద ఉంటుంది ఆశ్రమ పెళ్లి చేసుకునే వాడు ఉంటాడు వాడి దృష్టి దేని మీద ఉంటుంది ఆశ్రమం మీద ఉంటుంది అంతవరకు నేను బ్రహ్మగిరి ఆశ్రమంలో ఉన్నాను ఈ పేరు పెళ్లి చేసుకుని అంటే ఆశ్రమం మీద ఉంటుంది కాబట్టి ఈ ఆచారములు ధర్మములు అన్నది ఆ దృష్టిని వస్తే ఆయా వ్యక్తులుగా అన్వయిస్తూ ఉంటాయి కాబట్టి మీరు దేహము బుద్ధి వీటికి ప్రాధాన్యమిస్తూ ఉన్నంత కాలము వర్ణములు ఆశ్రమములు ఆచారములు ధర్మములు వేర్వేరుగా భాషిస్తాయి కాబట్టి మీకు భేదమే భాషిస్తుంది అట్లు కాకుండా నేను ఈ సకల వర్ణముల వారి నుండి ఉండే చైత్రలన్నీ మీరు దృష్టి పెట్టారనుకోండి ఇది ఏకత్వం భావిష్యం ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు వైశ్యులు ఎంతమంది ఉన్నారు క్షేత్ర వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారనుకోండి అప్పుడు వీళ్ళ సంఖ్య వేరు వాళ్ళ సంఖ్య వేరు అన్ని వేరు లెక్కలు వస్తాయి ఈ గ్రామంలో మధ్యాహ్నం పన్నెండు అయ్యేప్పటికీ ఆకలి వేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వేశారనుకుంటా మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ లెక్క వస్తారు ఈ గ్రామంలో కంటితో చూపుతా చెవితో వినుతా అనే చైతన్య కాత్యదలు ఏదైతే ఉన్నాయో ఆ చేతన ధర్మంలో అవి కలిగిన వాళ్ళు ఎవరున్నారో లెక్క వేశారనుకుంటా అందరూ ఆటలిని లెక్క వేసి వాడిని ప్రాణోపాసకుడు అన్నారు వాడు ప్రాణాన్ని ఉపాసన చేస్తాడు ప్రాణోపాసకునికి కూడా సర్వాత్మ భావం ఉంటుంది అందరి ఎందు ఒకే ప్రాణము గలదు అనే భావం ఉంటుంది చైతన్యమును ఉపాసించేవాళ్ళు అంటే వేదాంతి వాడికి కూడా అందరిలో ఒకే చైతన్యము గలదు అనే భావన ఉంటుంది ఈ భావన లేని వాళ్ళు ఎవరో చూసినా అటు ప్రాణోపాసన తెలియక ఇటు ఆత్మ చైతన్యము గురించి తెలియక కేవలము దేహమే నేను అని పుట్టుటను ఆధారంగా చేసుకుని ఏమో కొన్ని భావజాలాలు పెట్టుకుని దేహమే నేను మనస్సే నేను అనే అధ్యాసలో అధ్యాస అంటే అజ్ఞానకు బ్రదుకు దాంట్లో పట్టుదొట్టులాడే వారికి మాత్రమే ఈ వర్ణములు ఆశ్రమములు ఆచారములు అంటే దీని అర్థమైంది నేను స్నానం మానేదని మొత్తమా మీకు వేగం పెరుగుకోవడం మానవమైన అర్థం కాదు అలాంటి తప్పుడు అర్థం తీయకూడదు ఈ గ్రామంలో ఆకలి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ వచ్చారు అంటే ఇది వర్ణాల వాళ్ళు ఈ లెక్కలు ఓట్లు లిస్టులు అన్నీ తీసిన నిపుణుల్లో వాళ్ళేమో అలాగే చెప్పట్లేదు మీ ఫోకస్ ఎక్కడుందో మీరు చూసుకోండి మీరు ఫోకస్ దేని మీద పెడతారో మీరు చూసుకోండి మీరు ప్రాణం మీద ఫోకస్ పెడితే ఏకత్వం అనుభవానికి వస్తుంది చైతన్యం మీద ఫోకస్ పెడితే ఏకత్వం అనుభవానికి వస్తుంది నేను ఆ ఫోకస్ పెట్టి ఉన్నాను కనుక శివః కేవలోహం నేను కూడా ఫోకస్ పెట్టి శివః కేవలోహం అని తెలుసుకోండి అని శ్లోకం విస్తారంగా చెప్తాను ఈ శ్లోకాన్నిసారి అందాము దీన్ని మళ్లీ క్లాస్ లో మనం పూర్తి చేద్దాం నవర్ణ వర్ణాశ్రమాచార ధర్మాధ్యానయోగా నాత్మాశ్రయాహం మధ్యాసానా సోక శివ కేహం